Amen. Yeah. ఈ పదార్థం ఏదైతే ఉందో అది కాని అది కానీ అది కాని ఇది కానీ ఈవెన్ కృష్ణుణ్ణి మనం ఒక రూపంగా పెట్టుకుంటే ఒక విగ్రహంలో చెక్కామనుకోండి ఏ రోజుకైనా విగ్రహం ముక్క వినిగిపోవచ్చు ఏ రోజైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరిగిపోవచ్చు ఏ రోజైనా పంచలోహ విగ్రహం కూడా డామేజ్ అవ్వచ్చు అర్థమైందా వికాస్ పదార్థ భగవంతుడికైనా నామరూపాలు వస్తే ఈ లోకంలో నామరూపాలు శాశ్వతం కాదు అందుకని రాముడు కూడా అవతరించిన రోజు రాముడు దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది కృష్ణుడిగా అవతరించిన రోజు ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది బికాస్ దేహాన్ని పొందాడు కాబట్టి దేహాన్ని విడిచిపెట్టాలి తగా దేహాంతర ప్రాప్తి ధీరణ ముహ్యతి అంటాడు ఆయన కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే జగత్ అంటే జా అంటే పుట్టడం గా అంటే గతించడం జగత్తు యొక్క స్వభావం నీటి మీద ఒక బుడగ పుడుతుంది బుడగ పొగులుతుంది బంగారం మీద ఒక ఆభరణం కనిపిస్తుంది ఆభరణం కనుమరుగవుతుంది ఈ భూమి మీద ఒక శరీరం కనపడుతుంది మన కంటి ముందు ఏమిటో అలాగలా చదువుకుంటున్నాడు పెద్ద అయ్యాడు బాగా ఇల్లు సడన్ గా ఉన్నట్టుంది గుండె పోయింది గుండె ఇది ఒక బుడగే సడన్ గా ఒక పొడగ తయారవడం ఇది కనవడం ఓ అంతా గడిపిడి గడిపిడి గడిపిడి గడిపిడి ఇల్లు కట్టుకోవడం చదువుకోవడం సెకల్ అవ్వడం పిల్లలు ఒకసారి వెళుతున్నాడు స్కూటర్లో వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు డైరెక్ట్ గా లారీ వచ్చింది దాని కిందకి వెళ్ళిపోయాడు ఇంకా బయటికి రాలేదంటే పోవడం పోవడం లోపలికి వెళ్ళిపోయాడు కిందకి బయటికి రాలేదు మనిషి బయటికి అంటే లారీ వెళ్ళిపోయింది వీడు మొట్ట మిగిలిపోయింది ఇక్కడ దీన్నేం చేసుకుంటారు వీళ్ళు తీసుకెళ్లి ఎట్టుబడి చేయడం కాబట్టి ఇక్కడ జగత్ అంటే రావడం పోవడం దీని నియమం అంతే దట్స్ ఇక్కడ ఈ భూమి మీద నియమం ఏంటని అంటే ఈ ఈ ప్రకృతిలో ఏదైనా ఒకటి వచ్చింది అని అంటే దాని నియమం గురించి పెట్టుకుని వెళ్ళిపోవాలి ఉండడానికి లేదు ఇక్కడ పర్మనెంట్ గా ఎవరైనా పర్మనెంట్ గా ఉందామనుకుంటే వాడికి ఉన్నంత నరకం ఇంకా ఉండదు హైగా రావాలి విజిట్ చేయాలి చూసుకోవాలి వెళ్ళిపోవాలంటే మన పని మనం ఏదో చేసుకోవాలి కాలక్షేపం చేసుకుని చేతులు కాళ్ళు మూతలు తుడుచుకోవాలి పోతూ ఉండాలంతే హోటల్కి ఎక్కే ఉంటే తినాలి చేతులు కడుక్కోవాలి మూతులు తుడుచుకోవాలి ఇవ్వాల్సింది ఇవ్వాలి తీసుకోవాల్సింది తీసుకుని పోతూ ఉండాలంతే ఇది కూడా కాబట్టి జగత్ దీనికి అందుకని దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు ఎత్కించ జగత్యాం జగత్ ఎత్కించ జగత్యాం జగత్ ఇక్కడ జగత్యాం జగత్ ఎత్కించ అన్నారు అంటే ఈ జగతిలో నీకు కనిపించే ఈ ప్రకృతిలో ప్రతిదీ జగత్త అంటే ఏంటి పుట్టడం పోవడం పుట్టడం పోవడం పుట్టడం పోవడం ఇదే దీని ధర్మం ఈ ప్రకృతి ధర్మం ఉనికిని తీసుకుని ఉనికి అనేటువంటిది ఈ రూపంలో ఒక రూపాన్ని పొంది వస్తుంది ఆ ఉనికి రూపాన్ని మళ్ళీ కోల్పోతుంది మళ్ళీ ఉనికి పోదు ఉనికి ఉనికిగా ఉండిపోతుంది అయితే ఇప్పుడు మనందరికీ ఒక అనుమానం ఏంటంటే ఏవండి ఇప్పుడు అన్ని ఇన్ని ఉన్నాయి కదా మరి ఇన్ని ఉన్నాయంటారా ఇన్ని లేవు ఉండేది ఇప్పుడు నాకు ఉనికి ఉందండి నీకు ఉనికి ఉనికి ప్రతిదానికి ఉనికి ఉంది కదా ఈ ఉనికిలన్నీ వేరుగా ఉన్నాయా లేదు మనం పిలుచుకునే గాలి వేరుగా ఉందా లేదు ఉనికి కూడా వేరు కాదు మరి వేరు కానప్పుడు మరి ఇదంతా ఒకటే ఎలా ఉందండి ఈశావాస్యమిదం సర్వం ఈశా ఆవాస్యం అవాస్యమనంటే ఈశ్వరేణ ఆచ్ఛాదితం జగత్ అందుకనే ఈశ్వర శబ్దానికి చాలా అద్భుతంగా ఇక్కడ వ్యాఖ్యానం ఇస్తూ ఇస్తు ఇక్కడ శంకర్లు అంటారు ఈషా ఈష్ట అంటే ఈశ్వర శబ్దం కూడా ఒక ధాతువు నుంచి వచ్చింది ఉపనిషద్ అంటే ఎలాగైతే ఒక ధాతు నుంచి వచ్చిందో ప్రతి దానికి ప్రతి శబ్దానికి ఒక ధాతు ఎలాగైతే ప్రధానంగా ప్రధానంగా ఉంటుందో అలాగని ఈశ్వర శబ్దానికి కూడా ఒక ధాతు ఆ ధాతుడేంటి ఈష్ట అనేటువంటిది ధాతు ఈష్ట అంటే ఈష్ట అనేటువంటి ధాతు అయితే ఈత్ అనేటువంటి ధాతువు నుంచి అసలు ఈ ధాతువుకి అర్థమేంటి అనంటే తేన ఈశా ఈషిత పరమేశ్వర అంటే ఎవరైతే ఈ యావత్ ప్రకృతికి కారణ భూతమై నిండి కృతమై ప్రతి దాంట్లో విధి విధానాలతో అన్నింటినీ నడుపుతూ ఉందో ఆ తత్వమే పరమేశ్వరుడు యథోవాయిమాని భూతాని ఏ నా నిజీవంతిన్యంత్య విశంవిశంతీతి ఉపనిషత్ చాలా అద్భుతంగా చెబుతుంది ఎవరిది నేను అంటున్నానండి ఇందులో గుండె ఎవరిది నాది నిజంగా మీదే ఈ గుండె అయితే మీరు చెప్పినట్టు వినాలి ఎందుకు బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి నిజంగా కిడ్నీలు మనమే అయితే మనం చెప్పినంత కాలం వచ్చినట్టు పనిచేయాలి అలా పనిచేస్తున్నాయి అసలు లోపల ఏమే ఉన్నాయో మనకే అర్థం కావట్లేదు కదలిడు అలాగా వేలాడే విధాలు నడుస్తూ ఉన్నాయి కిడ్నీలు ఉన్నాయి చిన్న ప్రేగు పెద్ద ప్రయోగం లోపల గాలి పీల్చుకునేటువంటి ఆ నాళాలు ఉన్నాయి రక్త ఉన్నాయి అసలు లివర్ ఉంది హార్ట్ ఉంది ఆర్టరీస్ ఉంది వీమ్స్ ఉన్నాయి మెడల్లో ఆపులాంగేట ఈ నర్వస్ సిస్టమ్ బ్లడ్ పంపింగ్ ఇదంతా అసలు ఈ సిస్టమ్ లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియట్లేదు మనం ఉరికినే బయటకు ఇలా కదులుతున్నాం తిరుగుతున్నాం రోగోలాగా అలా అలా కదిలేస్తున్నాం పోతున్నాం పడుకుంటున్నాం లేడుతున్నాం మనం బయటవే చూసి నాది అనుకుంటున్నాం నేను అనుకుంటున్నాం బయట ఎలాగైతే బియ్యం బస్తా మనం కొనుక్కొచ్చి నాది అంటున్నామో ఈ బస్తాని కూడా నాది అనుకుంటున్నాం పొరపాటు ఇది నాదే అయితే నేను చెప్పినట్టు వినాలి ఇందులో ఏ అవయవము కూడా రిపేర్ అవ్వడానికి లేదు అలా ఉందా ఎప్పుడు ఏ అవయవం పోయి పోతుందో తెలీదు కాబట్టి ఇక్కడ ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి ఎస్మిన్ ప్రయంతి అభిషంబిషంతి తద్విజిజ్ఞాసస్వామి ఈ ప్రకృతి చూడండి నామరూపాత్మకమైన ప్రకృతి ఎవ్వని చే జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు తల్లి అంటుంది నా కొడుకు కన్నానండి అంటుంది ఆ జీవికి ఆ ప్రారంభం ఉండాలి ఆ పాత్రలో ఉండడానికి ఆ ప్రారంభం లేకపోతే అక్కడ సంతాన ఉత్పత్తి అనేది జరగదు కాబట్టి ఆ జీవిని తండ్రి తయారు చేయలేదు ఆ జీవిని తల్లి తయారు చేయలేదు బస్ మనం ఇళ్ళు కట్టుకుంటే గృహప్రవేశం చేస్తాం ఒళ్ళు కట్టుకునే గర్భ ప్రవేశం చేస్తున్నాం అంతే మన ఒళ్ళు తయారు చేసుకునే గర్భ ప్రవేశం చేస్తున్నాం ఇళ్ళు కట్టుకునే దానికి గృహప్రవేశం చేస్తున్నాం అంతే బయట ఇల్లు గృహప్రవేశం అంటారు కదా గృహప్రవేశం చేస్తారు ఒంటికి గర్భ ప్రవేశం ఇంటికి గృహప్రవేశం కాబట్టి ఈ జీవి తండ్రికి సంబంధం లేదు తండ్రికి సంబంధమైన వాడు కాదు జీవి వాడొచ్చి పడ్డాడు తండ్రి గర్భంలో ధాతు రూపంతో అలాగా మిగులుతున్నాడు అక్కడ ఆ ధాతు వీడికి సంబంధం లేదు తయారైంది ప్రకృతిలో ఆహార పదార్థాలు తిన్నప్పుడు ధాతు తయారైంది ఆ ధాతువులోనే జీవి ఉండగలదు కాబట్టి ఆ జీవి ధాతు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించింది తల్లికి సంబంధం లేదు ఆ జీవి కానీ బయటకు వచ్చిన తర్వాత మేం కన్నా మేం కన్నా అంటారు అసలు వీళ్ళెవరు కనడానికి వీళ్ళకి సంబంధమే లేదు కాదు ఆ శిశువు పరిపక్వమై తనంత తానుగా బయటికి రావడం వరకు ఆవిడ వెయిట్ చేయవలసిందే ఆవిడ నియంత్రత ఏమి లేదు అందులో ఆవిడ స్వామ్యం లేదు తండ్రి ఏమీ చేయడానికి లేదు తల్లి ఏమీ చేయడానికి లేదు ఈ ఆ సమయంలో శిశువుని బయటికి పంపుతుంది కాబట్టి నేను కన్నాను అని తల్లి అనడానికి లేదు నేను కన్నాను తండ్రి అనడానికి లేదు నేను పుట్టానని జీవుడు అనడానికి లేదు ఇదంతా ఈశావాస్యమిదం సర్వం ఇదంతా ఈశ్వరుడి ప్లాన్ అండి పరమాత్మ యొక్క నియతి ఈ జీవి ఆ రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళాలి తండ్రి గర్భంలో ఉన్నంత వరకు సేఫ్గా ఇలా ధాతువుల్లో ఉండాలి అది తల్లి గర్భంలోకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి డిపాజిట్ అవ్వాలి అక్కడ ఈ నెల ఈ పిండం ఇలా ఉత్పత్తి తర్వాత కళ్ళు ముక్కు కాళ్లు చేతులు పొడుచుకురావాలి తర్వాత ఆ శిశువు ఇలా ఉత్పత్తి అవ్వాలి పెరగాలి ఎదగాలి ఈ రూపాన్ని పొందాలి ఇలా ఇలా డెవలప్ అవుతూ రావాలనేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రకృతికి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళిక ఒక ప్లాన్ కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు గర్భంలో ఉండే శిశువుని కాపాడుతున్నాడు బయట ఉండే తండ్రిని కాపాడుతున్నాడు ఆ తల్లిని కాపాడుతున్నాడు సమస్త ప్రకృతిని తనే కాపాడుతున్నాడు ఎలా కాపాడుతున్నాడు తానే ప్రకృతిలో ఏకమై ప్రకృతి తానై ఆ ప్రకృతిగా కనిపించే ఈ పదార్థ జాతమై తానే ప్రకృతిని రక్షించుకుంటున్నాడు ఎటో భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ఎస్మిన్ ప్రయంత విషం విషంతి బాగా చూడండి ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈశా అనే శబ్దానికి అంటూ అంటుంది తేన ఈశా ఈషిత పరమేశ్వర అంటే పరమేశ్వరుడి యొక్క నియతి చేత ఇదంతా నడుస్తుంది ఆ పరమేశ్వరుడి యొక్క నియతి ఎలా ఉందనంటే మనం ఆ నియతిని తప్పించుకోలేం ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం పెడితే కొంత వెసులుబాటు రావచ్చు లేదా ఈ కోర్టులు కనుక కొన్ని చట్టాలు పెడితే దాంట్లో కొన్ని వెసులుబాటులు తీసుకురావచ్చు లేదా ఒక రాజుగారే కనుక అధ్యక్షుడే కనుక కొన్ని చట్టాలు పెడితే దాంట్లో కూడా వెసులుబాటు తీసుకురావచ్చు కానీ ఈశ్వరుడు యొక్క చట్టంలో ఈశ్వరుడు యొక్క నియతిని ఎవడు వెసులుబాటు చేయడానికి లేదు ఎవరికి హక్కు లేదు ఎందుకని వీషాస్మాత భీషోదేతి సూర్య భీషాస్మాద్గ్నిశ్చేంద్రశ్చ భీషాస్వాత్ భీషాస్మాద్ పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నింద్రశ్చ మృత్యుద్ధావతి పంచమ ఇది ఈ ప్రకృతిలో వాయువు వీస్తూ ఉంది ఆ సూర్యుడు ఉదయించేశాడు చూడండి ఎలా ఉదయించిన సూర్యుడు ఉండిపోడు అలా కదులుతూ ఉంటాడు కదులుతుంటాడు అస్తమించేస్తాడు రాత్రి చంద్రోదయం అవుతుంది నక్షత్రాలన్నీ కనిపిస్తాయి ఇలా పగలు రాత్రి గాలి వీయడం తర్వాత భూమి నీళ్లు ఆకాశం ఈ ప్రకృతి ఏదైతే పరమాత్మ తయారు చేశాడో పరమాత్మ ద్వారా ఉత్పత్తి పరమాత్మ స్వరూపమై ప్రకాశించే ప్రకృతి ఏదైతే ఉందో ఆ నియతికి లోబడి ఈ ప్రకృతి నిరంతరం కదిలిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది కదిలిపోయే ఈ ప్రకృతిలో మనము దేహాన్ని ధరించి కనుమరులవ్వడానికి కదిలిపోతూ ఉన్నాం కలిసిపోవడానికి కదిలిపోతూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి అంటే కానీ ఉండిపోవడం కోసం కదలట్లేదు కదిలాము అనంటే కలిసిపోబోతున్నాం ఆ కదలిక కొన్ని స్పీడ్గా వెళతాయి కొన్ని స్లోగా వెళతాయి స్లోగా వెళ్ళినవి తొంభై తొంభై ఐదు వందైనా అది ఏం పో కొన్ని స్పీడ్గా వెళతాయి తొమ్మిదికే పోతాయి ఇరవైకే పోతాయి ముప్పై అంటే అంత స్పీడ్గా అయిపోయిందండి అంతే మొమెంటం కాబట్టి ఇక్కడ వీడిపోయాడని ఆడవడం వాడు వచ్చాడని నవ్వుకోవడం కాదు అసలు నేను ఎందుకున్నాను దాని గురించి విచారణ మొదలు పెట్టాలి పోయినవాడి కోసం నేను ఈ భూమి మీదకి రాలేదు వచ్చేవాడి కోసం నేను ఈ భూమి రాలేదు నా గురించి నేను వచ్చాను అసలు నేను ఎవరిని నేను ఎందుకు పడ్డాను ఈ భూమి మీద అసలు ముందు సరే ఉంటే ఉంటాను పడ్డాను పడ్డాను ఈ భూమి మీద అలా ఉండిపోవట్లేదు నాతో పాటు వీళ్ళు ఎవరు ఉండిపోవట్లేదు ఈ వస్తు జాతం ఏది వదిలేసిపోతూ ఉన్నాయి వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు ఇది పోతున్నారు అన్ని పోతున్నాయి అంటే ఒకప్పుడు నేను కూడా వెళ్ళాలి దాట్స్ ఇట్ నేను ఆ నిర్ణయం తీసుకుంటే నేను వెళ్లాలనేటువంటి వాస్తవమైనటువంటి నా అంతిమాన్ని కనుక నా అంత్యాన్ని కనుక నేను గుర్తించగలిగితే అప్పుడు నా మీద నాకు విచారణ మొదలవుతుంది అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ వాస్తవికత ఏంటి అసలు నేనెవరు ఈ శరీరాన్ని పడేస్తే వీళ్ళందరూ కాల్ ఎందుకు కాల్ ఇంత వాళ్ళకి పని లేదు అసలు ఇంతవరకు ఈ శరీరానికి వాళ్ళకి సంబంధం ఏంటి ఎందుకు పనికి ఏది ఉండడం వల్ల ఈ శరీరం వాళ్ళందరికీ ఉపయోగపడింది ఏది పోతే శరీరం వాళ్ళకి ఉపయోగపడకుండా కాల్చడానికి పనికొస్తుందో కాల్చడానికి మరి ఏది ఉండడం వల్ల ఈ శరీరానికి ఆ విలువ ఉండిందో అదేంటి ఆ విలువైనది ఏంటి ఈ శరీరంలో అనేటువంటి అంశం మీద ఒక వ్యక్తి విచారణ ప్రారంభించడం మొదలు దాన్ని ఆత్మ అంటుంది శాస్త్రం ఆ ఆత్మ పొందడానికి మనిషిలో ప్రేరణ మొదలవుతుంది ఆ ప్రేరణ కలగాలి అనంటే ఈ దేహ యొక్క ఆద్యంతాల్ని గుర్తించగలగాలి ఈ దేహం యొక్క క్షణికత్వాన్ని గుర్తించాలి ఈ దేహ యొక్క గమనాగమనాల్ని గుర్తించాలి గుర్తించే చాలి ఇదంతా ఎలాగైతే ఈ దేహం వచ్చి పోతుందో ఈ జగత్తులో ప్రతిదీ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది పుడుతుంది చస్తుంది అనకండి ఆ మాటలే వాడద్దు వస్తుంది పోతుంది వ్యక్తం అవుతుంది అవ్యక్తమైపోతుంది వ్యక్తం అవుతుంది కనబడుతుంది కనుమరుగవుతుంది కనబడుతుంది కనుమరుగవుతుంది కాబట్టి ఈశావాస్యంలో క్లాసికల్ స్టేట్మెంట్ ఏంటంటే కనపడి కనుమరుగయ్యేటువంటి ఈ వికారజాతమైనటువంటి నామరూపాలున్నాయే అవి మిథ్య కల్పన ఎలా స్వామి ఇదే మాకు అర్థం కావట్లేదు ఇది మిథ్య అంటే ఇది కల్పన అంటే ఎలా ఎలా ఇది కల్పన అవుతుంది ఎలా ఇది మిథ్య అవుతుంది ఎలానా నీళ్లున్నాయి దాని మీద ఒక బుడగ పుట్టిందనుకోండి ఆ బుడగ నీటి కంటే వేర చెప్పండి నీటి కంటే వేరు కాదు బాగా ఆలోచించి చెప్పండి నీటి వేరుగా ఉందా బుడగ నీటి కంటే బుడగ వేరైతే ఇక్కడ కూడా బుడగ ఉండాలి ఇప్పుడు ఉందా లేదు ఇక్కడుందా లేదు నీటి మీదనే బుడగ పుడుతుంది అంటే నీటి మీద బుడగ పుట్టిందనంటే ఆ బుడగ ఏమిటి నీరే నీరి కంటే వేరు కాదది ఎందుకంటే ఆ బుడగను ఎక్కడ ముట్టుకొని మీకు తగిలే చెమా ఇంపాయి ఆ చెమ తగులుతుంది తడి తగులుతుంది అది జలం అది నీరు కానీ ఇప్పుడు బుడగగా కనిపిస్తుంది కదా ఇలా ఉబ్బెత్తుగా ఇలా రౌండ్గా హాఫ్ సర్కిల్ ఇలా కనిపిస్తుంది కదా ఈ బుడగని అలా పగలగొడ్డం పగలగొట్ట ఏమవుతుంది అది పగులుతుంది పగిలిన తర్వాత ఇప్పుడు బుడగ లేదంటున్నాం కానీ నీరుందా లేదా నీరుంది బుడగ ఉన్నప్పుడు నీరే బుడగ పదిలిన తర్వాత నీరే బుడగ రాకముందు నీరే అంటే ఈ నామ రూపం ఏదైతే ఉందో బుడగ అనే పేరు బుడగ అనే ఈ షేప్ ఈ రూపం ఉందో ఈ రూపము రాకముందు నీరే ఈ రూపం పడిపోయిన తర్వాత నీరే ఈ రూపం ఉన్నప్పుడు కూడా ఈ బుడగగా కనిపించేటువంటి రూపం కూడా నీరే మరి బుడగ ఏంటండి కల్పన నీరే కొద్దిగల ఉవ్వెత్తుగా అయినప్పుడు కల్పన పరమాత్ముడే పొడవుగా ఉంటే రాత పరమాత్ముడే కదులుతో ఇలా కళ్ళు ముక్కు కాళ్లు చేతులతో ఉంటే మనిషి పరమాత్ముడే కదలకుండా నిలబడి ఆకులు పువ్వులు కొమ్మలు కాయలు రెమ్మలుగా ఉంటే చెట్టు అంటున్నాం పరమాత్ముడే కదలకుండా ఇలా విస్తరించి మట్టి రూపంలో ఉంటే భూమి అంటున్నాం పరమాత్ముడే కదిలేటువంటి గాలి రూపంలో ఉంటే వాయువు అంటున్నాం పరమాత్ముడే వేడితనాన్ని ప్రకాశాన్ని ఇచ్చేటువంటి తత్వంగా ఉన్నప్పుడు అగ్ని అంటున్నాం పరమాత్ముడే చల్లని చెమ్మతోటి పైనుంచి పడేటప్పుడు జలం అంటున్నాం వరుణుడు అంటున్నాం పరమాత్ముడే పైన నీలి రంగుతో విస్తరించి ఉన్నప్పుడు ఆకాశం అంటున్నాం పరమాత్ముడే ఎగిరే రెండు కాళ్ల జంతువుగా కనిపిస్తున్నప్పుడు పక్షి అంటున్నాం పరమాత్ముడే టోక నాలుగు కాళ్లు పాలిచ్చేటువంటి జంతువులు తీసుకున్నప్పుడు ఆవు అంటున్నాం ఈశావాస్య విధం సర్వం పరమాత్ముడే ఇన్ని కనిపిస్తున్నాడు పరమాత్ముడే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు ఎలాగా ఒకే నీటి మీద ఒక బుడగ చిన్నది ఒక బుడగ పెద్దది ఒక ఐదారు బుడగలు కలిసి ఒక జత బుడగల కిందలా కదులుతూ ఉంటాయి ఒక్క సింగిల్ బుడగ మాత్రం ఉంటుంది కొన్ని చోట్ల నురువు ఉంటుంది ఇన్ని రకాలుగా అక్కడ కనిపిస్తున్న జలం మీద ఉండేది జలమే ఇవన్నీ నామరూపాలే అలాగే నీ ప్రకృతిని నేను పరిశీలిస్తే నీ జగత్తుని కనుక నేను సరిగ్గా విచారణ చేస్తే నామరూపాలు కల్పన కనుక కనిపించే నామరూపాలు పదార్థాలు కళ్ల పరిమితం పదార్థాన్ని దాటితే నాకు దీని యొక్క వాస్తవికత యథార్థము నాకు గోచరమవుతుంది కాబట్టి ఏ తత్వమైతే అంతటా నిండి నిముడీకృతమైందో గుర్తుపెట్టుకోండి అందుకని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది ఈశావాస్యమిదం సర్వం ఆవాస్యమంటే ఆచ్ఛాదితం ఆచ్ఛాదితం అంటే ఇక్కడ చాలా గొప్ప ముడి విడి కొడుతుంది ఉపనిషత్తు ఏమిటా ముడి విడకూడదు అంటే చాలా మంది అంటారు కుక్క ఆత్మ మనిషాత్మ ఏనుగా ఆత్మ ఇలా ఇన్ని ఆత్మలు లేవు ఇంతమంది దేవుళ్ళు లేరు బుడగ నీళ్లు నురుగు నీళ్లు అల నీళ్లు ఇన్ని నీళ్లు లేవు ఒకటే నీరు అలగా ఆ రూపం పొందినప్పుడు దానికి పేరు అలా అని బుడగగా కనిపించేటప్పుడు దాన్ని బుడగా అన్నాం నురుగుగా కనిపించేటప్పుడు దాన్ని నురుగు అంటున్నాం కాబట్టి పేర్లు మనం పెట్టుకున్నాం రూపాలు ఒకదానికంటే ఒకటి వేరవచ్చు కానీ మూల తత్వం మాత్రం జలమే అలాగని ఇక్కడ మనిషిగా కనపడచ్చు పశువుగా కనపడచ్చు చెట్టుగా కనపడొచ్చు నామరూప వికల్పాలతో ఇన్ని భేదాలతో ఈ ప్రకృతి కనపడచ్చు ఈ భేదాలు నామరూప వికల్పాలు ఈ ప్రకృతిలో కనపడేవి సత్యం కావు కంటి వరకు కనిపిస్తాయి ఇవి కంటికి కనపడుతున్నాయి అంతే దట్స్ ఇట్ దీన్ని విచారణ చేసి చూస్తే ప్రతిది ప్రతిది ప్రతిది పరమాత్మమయమై ఉంది వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంతేకాదు మత్త పరతరం నాణ్యత కించితస్థి జగత్ ధనంజయ ఇక్కడ కూడా చూడండి ఎత్ జగత్యాం జగత్ ఇదే అన్నాడు ఆయన పరమాత్మ ఈశావాస్యమిదం సర్వంకించ జగత్యాం జగత్ ఈ జగతిలో కనిపించే ఏదైనా కూడా జగత్ కనుమరుగైపోయే పదార్థ జాతమైనటువంటి ప్రకృతి అంతా పరమాత్మ మయమై ఉంది పరమాత్మ స్వరూపమై ఉంది బాగా ఆలోచించండి ఏమండి స్వామి మీలోనూ పరమాత్మ నాలోనూ పరమాత్మ అందరిలోనూ పరమాత్మ అందరిలోనూ పరమాత్మ కాదు బయట కూడా ఉండేది వాడే నో అంతర్బిక్షత సర్వం వ్యాప్యనారాయణ స్థిత అది ఎలాగండి అంతటా ఉన్నాడండి పరమాత్మ లోపల ఉన్నాడంటే సరే ఓకే దీన్ని నడుపుతున్నాడు అనుకుంటాం బయట ఎలా ఉన్నాడండి పరమాత్మ ఆహా లోపల ఉంటే దీన్ని నడుపుతున్నాడని పరమాత్మ అంటున్నావా బయట కూడా పరమాత్ముడు ఎందుకని బైట నడిపేవి కూడా పరమాత్ముడే అంత బహి సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా నిండి నిముడి కృతమే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంటే బాగా ఆలోచించండి అంతటా ఉన్నాడు వాడు అవాచ్యమిదం సర్వం ఆచ్ఛాదితం ఈశ్వరేణ సమస్తం వస్తుజాతం జగత్ ఈశ్వరేణ ఆచ్ఛాదితం అంటే అంతటా ఉన్నాడు అని అంటే గుర్తుపెట్టుకోండి నాలోనూ ఉన్నాడు దీంట్లోనూ ఉన్నాడు అంటే ఇప్పుడు లోపల ఉన్నట్టు అర్థం కానీ బయట ఉన్నాడంటే నాకు దీనికి మధ్య కూడా వాడే ఉన్నాడు ఎలా అంటే నీళ్ల మీద ఒక బుడగ పుట్టింది యువతలు ఇంకో బుడగ పుట్టింది బాగా చూడండి ఇక్కడ ఒక బుడగ ఇక్కడొక బుడగ అలా తేలుతున్నాయి ఈ బుడగలోనూ నీళ్లే ఈ బుడగంతా నీలే ఈ బుడగంతా నీరే కానీ మధ్యలో ఏముంది నీరే ఈ బుడగా నీరే బుడగ క్రింద నీరే బుడగని ముట్టుకుంటే నీరే అలానే ఈ బుడగ నీరే ఈ బుడగని ముట్టుకున్నా నీళ్లే ఈ బుడగ క్రింద నీరే క్రింద కాదు లోపల కాదు పైన కాదు బుడగకి బుడగకి మధ్యలో ఉండేది కూడా నీరే కాబట్టి బుడగా నీరే బుడగా నీరే బుడగకి బుడగకి మధ్యలో ఉండేది నీరే ఇది బుడగ అది బుడగ ఈ బుడగలకి ఆ పరమాత్ముడే కారణం బుడగకి బుడగకి మధ్యలో ఉండేది పరమాత్ముడే కారణం టి పరమాత్మ అనేటువంటిది ఒక తత్వమై అంతటా నింది నిదుకృతమై ప్రకాశిస్తుంది ఒక వస్తువు ఒక చోట ఉంటుందనుకోవడం భ్రమ అఫ్ కోర్స్ ఒక భక్తుడిగా పరమాత్మ ఉన్నాడు ఈ ప్రకృతికి అనుకోవడం వేరు అందుకనే చెప్తున్నాను నమ్మకం వేరు నిర్ధారణ వేరు నమ్మకము ఇంకెప్పటికి నమ్ముతూ కూర్చోవలసిందే కానీ విచారణ చేస్తే నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇక్కడ పరమాత్మ తత్వాన్ని అణువణూన అనుభూతి పొందగలగడమే నిర్ధారణ ఆ నిర్ధారణ ఈ ఉపనిషత్ అంటుంది ఎత్కించ జగత్యాం జగత్ బాగా చూడండి ఈ జగత్ అనేది ఏమిటయ్యా ఎన్ని రకాలుగా ఉంది జగత్ అంటే జగత్తు రెండు రకాలుగా ఉందట ఒకటి స్థావరం రెండు జంగమం అంటే చేతనము జడము ఈ రకాలుగా విభజన పొందుంది స్థావరము అంటే చెట్టులాగా నిలబడి ఉండడం జంగమము అంటే మనలాగా పశువులా కదులుతూ ఉండడం అంటే స్థావరము అంటే కదలిక లేకుండా ఉండడం జంగమం అంటే కదులుతూ ఉండడం జడమంటే ప్రాణం లేకుండా ఉంటుంది పదార్థం చేతనం అంటే సచేతనంగా ప్రాణాన్ని తీసుకుంటూ ఆలోచిస్తూ కదులుతూ తిరుగుతూ అన్ని ఉంటుంది కాబట్టి జడము చేతనం ఈ ప్రకృతి ఇక మూడోది లేదు ప్రకృతి కాబట్టి ప్రకృతిని బాగా ఆలోచిస్తే జడ చేతనాలే ఈ ప్రకృతి కాబట్టి ప్రకృతి అంతా జడచేతనాలే కాబట్టి చేతనము జడమై ఉన్నటువంటి ప్రకృతిని ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అందుకనే లలితలో కూడా చిక్తి చేతనారూప జడ శక్తి చైతన్యమై చేతన రూపంలో ఉన్నాయి జడమై జడ జడంలో కూడా వ్యాపించింది परमात्मा अंदकने परमा भगवदी अद्भुतम श्लोकं द्वाम पुष् क्षरच अक्षर एव क्षर सर्वाणी भूतास्थो क्षर उच्य से उत्तम पुषधन पर उदाह यो लोकत्रय बिभर्ति अव्य ईश्वर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 Connor O'vre as many of us are a shirt